అసలు ఏం జరిగిందంటే ముప్పై ఆరవ అధ్యాయం ముఖ్యమంత్రిగా రజనీకాంత్ రెండు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం ఇచ్చేసి తమిళనాడులో అహంభావి జయలత పాలనకి చరమగీదం పాడేస్తున్నామన్న ఆనందంతో ఆ రాత్రంతా తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మూపునార్ ప్రభుత్వం లో చాలా హడావుడు చూశారు ప్రధానమంత్రి పిబి నరసింహారావు తన అసాధారణ రాజనీతిజ్ఞతతో రజనీకాంత్ ను ఒప్పించేశారని వాళ్లంతా పీవీ గారి మీద ప్రశంసల వర్షం కురిపించారు తమిళనాడులో కొన్ని దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేసినట్లు రజనీకాంత్ ముఖ్యమంత్రిగా తాము రాజకీయాల్లో చక్రం తిప్పేస్తున్నట్లు ఆ రాత్రంతా కలల గడిపారు ఆ నాయకులంతా ఈ ఆనందం అంతా ఆ ఒక్క రాత్రికే సాయంత్రం చెన్నైలో రజనీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి దిగాలన్న ఆలోచన ఏమీ లేదు బొమ్మన ప్రధానమంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నాను అంతే అన్నారు అంతే మోపనార్ చిదంబరం తదితర తమిళ కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు పేరుకోవడానికి వాళ్ళకి టైం పట్టింది రెండో రోజు సాయంత్రం మోపనార్ చిదంబరం వచ్చారు పివీ దగ్గర పివీ ఓ నవ్వారు నలభై రాజకీయ అనుభవంతో పరిణతి చెందిన నవ్వు అది జరిగిన దాని గురించి మన సమయం వృధా చేయవద్దు జయలలితను దూరం చేసుకుంటున్నట్లు మనం అధికారికంగా ఏమీ చెప్పలేదు కదా సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని కబురు చేయండి కసరత్తు ప్రారంభించండి అని ముక్తసరిగా చెప్పేశారు పీవి ఇది మరో వాళ్ళకి మెంగుడు పడలేదు చూసి చూసి జయలలితతో పొత్తా ఏ జయలలితతో మనం నిర్లక్ష్యం చేస్తోందని నిన్నటిదాకా దుమ్మెత్తిపోసారో ఆమెతో మళ్ళీ పొత్తా ఏఐఏడిఎంకేతో సీట్ల సర్దుబాట ఎలాంటి సంకోచం లేకుండా వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పేశారు సార్ జయలలితతో పొత్తుకు మన కార్యకర్తలు ఇష్టపడరు మనకి వేరే ప్రత్యామ్నాయం లేదు కదా కార్యకర్తలకు నచ్చజెప్దాం తమిళనాడు కాంగ్రెస్ నాయకులు ఆచితూచి మాట్లాడుతూ నెల్లగా తమ మనసులో మాట బయటపెట్టారు డీఎంకేతో పొత్తు పెట్టుకుందాం ఈ సలహా పీవీకి సుఖరాము నచ్చదని వాళ్ళకి తెలుసు కానీ వాళ్ల ప్రాధాన్యత వాళ్ళ ఆత్మగౌరవానికి పీవీ హెచ్చరించారు చరిత్ర మర్చిపోయినట్లున్నారు కాదు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ గెలవాలంటే డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం తప్ప మనకు గచ్చించడం లేదు పైగా కరుణానిధితో పొత్తు వల్ల పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్టీటీఈతో డిఎంకేకి సంబంధాలున్నాయని అప్పట్లో అంతా ప్రకటనలు చేశారు కదా అదంతా నిజమేశారు కానీ రాజకీయంగా ముందు మా రాష్ట్రంలో నిలదొక్కుకోవాలంటే ఎవరితోనో పొత్తు పెట్టుకోవాలి కదా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు మిత్రత్వాలు ఉండవని మీకు తెలుసు కదా జయలలిత నాయకత్వం నైజంతో నలిగిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మళ్లీ ఎలా ఆమెతో కలుస్తారు ఎల్టీటిఈతో డిఎంకే నాయకులకు సంబంధాలు ఉన్నాయని అందరూ అప్పట్లో ప్రకటన చేసిన మాట అంత మాత్రం కరుణానిధి రాజీవ్ గాంధీ నచ్చ మనం అనలేదు కదా ఇలా సాగాయి విచిత్రం ఏమంటే మోపనార్ చిదంబరం మణిశంకర్ జయంతి నటరాజుని వంటి రాజీవ్ గాంధీకి ఆయన కుటుంబానికి అత్యంత విధేయులు చెప్పుకునే నాయకులే ఎక్కువగా ప్రధానమంత్రి టీవీతో వాళ్ల వాదనల వెనకాల వాళ్ళని వెంటాడుతున్న మరో అక్క సేమి తింటే కరుణానిధిని వ్యతిరేకించే కాంగ్రెస్ నాయకుడు సంఘబాలు వర్ణ జయలలితతో పోర్త్ అనుకూలు ఇదిగాక ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడనో పీవీ గారి సన్నిహిత సలహాదారులు చెప్పాడనో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారం జరుగుతున్న నిరాధార ప్రచారం కొన్నారు మొత్తం మీద ఆయన నిర్ణయం వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయలా తయారైంది ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా రాజీవ్ గాంధీని హత్య చేసిన ఎల్కేటిఏతో సంబంధాలు నటు ముద్రపడిన డిఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి పీవీ సస్యేమిరా అంగీకరించలేదు తమిళనాడు నాయకులకు ఏం చేయాలో తోచలేదు సందిగ్ధంలో పడిపోయారు చివరికి సరే ఇప్పుడు కార్యకర్తలను ఉపయోగించడం చాలా దుర్లభం ఆరు నెలలుగా వాళ్ళంతా జయలలిత ఏకమయ్యారు ఇప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో సరే ప్రయత్నం చేస్తాం అంటూ అయిష్టంగానే ఆ నాయకులు చెన్నై బయలుదేరి వెళ్ళారు నలభై ఎనిమిది గంటలు తిరిగే లోపల పరిణామాలు శరవేగంగా చోటు తీసుకున్నాయి జయలలితతో పొత్తుకి కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు డిఎంకేతో పొత్తు అనివార్యం తమిళనాడులో అసలు కాంగ్రెస్ మాదే అంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రకటనలు గుర్తించారు అలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మూపనార్ బర్బీలు ఆక్రమించారు తమిళనాడులో కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది ఒకటి పివి సారథన్లోని జాతీయ కాంగ్రెస్ మరొకటి మూపనార్ కాంగ్రెస్ వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది జయలలిత సారథ్యంలోని ఏఐఏడిఎంకేతో పొత్తును ప్రకటించింది అప్పటికి నామినేషన్ల దాఖలకు తుది గడువు రెండు రోజులు మాత్రమే పొత్తు అనిశ్చితంగా కనబడటం వల్ల అప్పటికే అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ రెండు పార్టీల వాళ్ళు నామినేషన్లు దాఖలు చేసేశారు ఇప్పుడు జరగాల్సింది సీట్ల సర్దుబాటుకు కసరత్తు మాత్రమే ఆ రాత్రి చెన్నై నుంచి జయలలిత తరఫున ఇద్దరు మంత్రులు ఢిల్లీకి వచ్చారు మరోసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేస్ కోర్స్ రోడ్ నెంబర్ సెవెన్ లో ఆ రాత్రి సమావేశం అవుతోంది ఆ దృశ్య దేహలలిత ప్రతినిధులతో మంతనాలకి శరద్ పవార్ని భారతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ పూజారిణిని సెక్రటరీ ద్వివేదిని రేస్ కోర్స్ రోడ్డు నంబర్ ఐదుకి పంపించాను ఆ రాత్రికి రాత్రి సీట్ల సర్దుబాటు ఖరారీ తీరాలు ఒక్కరోజు గడిస్తే నామినేషన్లు వేసే అవకాశం కూడా ఉండదు రేస్ కోర్స్ రోడ్డులోని మూడు ఐదు ఏడు నెంబర్లలో పక్కపక్కనే ఉండే భవనాలు ప్రధానమంత్రికే కేటాయించి ఉంటాయి నెంబర్ మూడు ప్రధానికి నివాస భవనం నెంబర్ ఐదు ఆయనకి ప్రైవేట్ కార్యాలయం నెంబర్ ఏడు ఆయనకి అధికారిక క్యాంప్ కార్యాలయం నేను ఉద్దేశపూర్వకంగా ఈ సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్న నెంబర్ ఐదు భవనం వైపు పోలేదు ఒక ఐఏఎస్ అధికారిగా పార్టీ వ్యవహారాల్లో కల్పించుకోవటం నా పని కాదు పైగా గతంలో మాధవరావు సింధియా గారి పుణ్యమాని ఒక చేదు అనుభవం తాలూకు ఛాయలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై విమాన ప్రమాదం ఒకటి జరిగింది దాంతో మనస్తాపం చెందిన అప్పటి పవర్ విమానయానం మంత్రి మాధవరావు సింధియా ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆ పత్రికల్లో ఆ ప్రకటన వార్త అప్పుడు తన రాజీనామా లేఖని ప్రధానికి పంపించారు కాకతాళీయంగా ప్రధాని ఆ లేఖకి ప్రతిస్పందించినప్పుడు అక్కడ నేను కూడా ఉన్నాను ఇలా ప్రతిదానికి ప్రతి నైతిక బాధ్యత వహించేటట్లయితే మన మంత్రివర్గం మొత్తం ఖాళీ అయిపోతుందేమో అంటూ పీవీ గారు జోక్ చేశారు నేను నాతో పాటు అక్కడున్న మరో ఒకరిద్దరు అధికారులు నవ్వేశాను సింధియా గారు పెద్ద మనిషి ఆయన అంటే పీవీ గారికి చాలా ఇష్టం రాజకీయ వర్గాల్లో అందరికీ ఈ సంగతి తెలుసు ఈ రాజీనామాను వాపస్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నట్లు ఆయనకి కబురు చేయండి అన్నారు పీవీ ఆ పనిని వేరేవరకు అప్పగించారు కానీ కొన్ని గంటల్లోనే సింధియా ప్రతిస్పందన వచ్చేసింది నేను వాపసు తీసుకోను నా రాజీనామాను అంగీకరించడం లేదని ఆయననే ప్రకటించమనండి అన్నారు సింధియా అలాగే జరుగుతుందని కూడా ఆయనకు అనుకున్నారు అంటే రాజీనామా ప్రకసనాలు రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారా పివి నరసింహారావు గారు మరో మాట మాట్లాడకుండా ఆ రాజీనామాను అంగీకరిస్తూ రాష్ట్రపతికి పంపేశారు ఈ పరిణామంతో సింధియా షాక్ తిన్నారు ఎవరు చెప్పారట సింధియా పీవీ గారు అలా చేయడానికి కారణం పీవీఆర్కే ప్రసాద్ సలహా ఇవ్వదేనండి ఈ విషయం నాకు తెలియడానికి ఒక ఏడాది పట్టింది అప్పుడైనా ఎలాగంటే ప్రధానమంత్రి బొంబాయి గోవా మంగళూరు రైల్వే లైన్ ప్రారంభోత్సవానికి వెళ్తున్నప్పుడు ఆ దగ్గర్లో ఉన్న ఉడిపి శృంగేరి క్షేత్రాలను కూడా సందర్శించమని నేను సూచించాను అలాగే అన్నారు ఆ పర్యటనలో మాతో పాటు శృంగేరికి మాధవరావు సింధియా కూడా వచ్చారు గ్వాలియర్ సింధియా వంశీలక గురుపీఠం శృంగేరి ఆ మధ్యాహ్నం అక్కడ భోజనాలు అయ్యాక ఒక గదిలో సింధియా గారు నేను కలిసి మరో గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన ఈ విషయం ఎత్తారు మీకు నా మీద కోపం ఎందుకు ప్రసాద్ గారు నా రాజీనామాను ఆమోదించమని మీరే సలహా ఇచ్చారు టగదా టీవీ గారికి అంటూ మాధవరావు సింధియా సున్నితంగా నన్ను నిలదీశాను అవాక్కయ్యాను ఆ విషయంలో నా ప్రమేయం లేదని ఆయన ఎలా నమ్మించగలను ఏని చెప్పాల్సింది చెప్పాను ఆయన నమ్మారో లేదో కానీ ఆ సంఘటనతో నేను మాత్రం ఈ రాజకీయ చదురంగానికి వీలైనంత దూరంగా ఉండాలని మరింత ద్రోధంగా నిశ్చయించుకునే ఇప్పుడు సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్న నెంబర్ ఐదు భవనానికి పోలేదు నెంబర్ ఏడులోనే ఉండిపోయాను కానీ జరిగింది వేరు రేస్ కోర్స్ రోడ్ నెంబర్ ఐదులో చర్చలు మొదలయ్యాయి నెంబర్ ఏడు భవనంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మొదలైంది కాసేపు పివి బయటకు నన్ను పిలిపించారు నువ్వు కూడా అక్కడికి వెళ్ళు ఆ చర్చల్లో కూర్చోవు పని సక్రమంగా తొందరగా జరగడం ముఖ్యం అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన అలా చూడగానే నా దృఢ నిశ్చయమంతా నీరు గారిపోయింది సీట్ల సర్దుబాటులో నేను చేసేది ఏముంటుంది తెలియదు అయినా సరే వెళ్ళాను రాత్రి తొమ్మిది గంటలకు చర్చలు మొదలయ్యాయి ఒంటిగంట అయినా ఒక కొలిక్కి రావడం లేదు సీట్లు మాకు ఎక్కువ కావాలి అంటే మాకు ఎక్కువ కావాలి అంటూ వాదన లేదు వాటికి మద్దతుగా పాత గెలుపు ఓటముల తాలు గణాంకాలు నివేదికలు విశ్లేషణలు సాగుతూనే ఉన్నాయి ఇది ఎప్పటికి పెరుగుతుంది కాంగ్రెస్ చీలిక ఆసరా చేసుకుని ఏఐఏడిఎంకే వర్గం చెట్టుకు కూర్చుంది ఎంత దురదృష్టం ఇదే కసరత్తు ఒక నెల ముందు జరిగి ఉంటే మూపున కాంగ్రెస్ పార్టీని తేల్చకుండా ఉంటే నాలో అసహనం పెరిగిపోయింది నాకు సంబంధం లేకపోయినా పీవీ గారి ఆ తర్త ఆదేశాలు దుశ్చాకలకు చేసుకున్నాను నేను ఎరుగున్న పీవీ ఆలోచనలకు తగినట్లుగా సాహసం చేసి పవార్తో పూజారితో చెవిలో చెప్పాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి లోక్సభ ఎన్నికలు ముఖ్యం అసెంబ్లీలో వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చేద్దాం లోక్సభలో మనకి ఎక్కువ ఇబ్బందం తెల్లారే లోపల ఏదో ఒకటి తెలకపోతే మనకి ఏమీ మిగలకపోవచ్చు బేర మారడానికి కూడా వాళ్ళు ఈ సూచనకు విలువ ఆ సూత్రం మీద ఏఏ డిఎంకే ప్రతినిధుల చేత అప్పటికప్పుడే జయలలితతో ఫోన్లో మాట్లాడించడం ఆమె అంగీకరించడం దానికి అనుగుణంగా రాత్రి రెండు గంటల కల్లా సర్దుబాటు పూర్తి చేసుకోవడం ఆ ఒప్పందానికి అప్పటిదాకా కొనసాగుతూనే ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు ఆమోదముద్ర వేయడం అన్నీ సర్వేగంగా జరిగిపోయాయి ఆ సీట్ల సర్దుబాటుతో జాతీయ కాంగ్రెస్ ఏఏడిఎంకే పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోకపోతే వచ్చే అనర్థం ఎలా ఉంటుందో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుభవించడం తప్పలేదు డీఎంకే అధికారంలోకి వచ్చింది రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చి ఉన్నా పీవీ గారు మనస్సాక్షిని చంపుకుని రాజీవ్ గాంధీ సోనియా కోసం నైతిక విలువల కోసం డిఎంకేతో పొత్తును వ్యతిరేకించకుండా ఉన్నా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మరో విలుగు విలిగేది మరోసారి ప్రధాని పదవిని అలంకరించడానికి అవకాశం ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ మరణానంతరం మైనారిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాక్రిక్యంగా మెజార్టీ సాధించడంలో కొత్త ఆర్థిక వ్యూహంతో ఇంగ్లాండ్లో తాకట్లో ఉన్న బంగారం నిల్వలను విడిపించి దేశీయ ప్రతిష్టను నిలబెట్టడంలో సరళీకరణ ప్రపంచీకరణ సంస్కరణలతో దేశీయ ఆర్థిక రథచక్రాలను పురోగమన పథంలో పరుగులెత్తించడంలో శాంతి భద్రతలు క్షీణించిన పంజాబ్ జమ్మూ కాశ్మీర్లలో ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంలో అపారమైన రాజకీయ పాలన దక్షతను ప్రదర్శించిన టీవీ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడున విచిత్రం ఏమిటంటే ఆయన ఏ ఇందిరాజీవ కుటుంబం పట్ల విధేయతను నిలబెట్టుకోవడం కోసం రాజకీయంగా ఆటు కోట్లకు గురయ్యారో ఆ కుటుంబంలోని సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా కేంద్ర నడుపుతున్న యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ సారథిగా ఉండగా ఆయన కీర్తి శేషులైతే ఆయన కీర్తి ప్రపంచ వీధుల్లోకి ఆయన భౌతిక దేహం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లకి తరలించబడ్డాయి అప్పటికి మరణించిన అందరు మాజీ ప్రధానమంత్రులకి స్మారక ఘాట్లు ఢిల్లీలో యమునా తీరంలో వెలిశాయి పీవీ సమాధి మాత్రం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పక్కన విలిసింది ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇలా పేర్కొన్నారు తెలుగు వాడైన పీవీకి న్యాయం జరిగేలా ప్రపంచం మెచ్చేట్టుగా గొప్ప స్మారకం హైదరాబాదులో నిర్మిద్దాం రెండు కోట్ల నిధిని ప్రభుత్వం ఇస్తుంది ఆయన పేరున ఒక రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తాం స్మారక పార్కు స్మారకోపన్యాసాలు వగైరా చాలు చేద్దాం ఇదంతా జరిగింది రెండు వేల నాలుగు ఆ తర్వాత